మనం దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపుదాం పరశుతురగు దేవాసారి మీకు వందాలని ఆయన ప్రవ్వ ఈ ఘర్షకాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి సజ్వులేఖన నిలబెట్టినారు సమయానికి మీ సన్నిధి నడిపించినారు దాన్ని మీకు వందాలి మీ వాక్యాన్ని ధ్యానించడం మేము తిరివచ్చినాం ప్రవ్వ మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ముఖ్యంగా ప్రవ్వ జగరే గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం ఆ యొక్క ప్రవచనను అర్థం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ జగరే కలిగిన ఆ యొక్క ఆ ప్రతి అంశంని మేము ధ్యానించాలా నేర్చుకోవాలా అనేట్లకు దాన్ని ప్రకటించాలా అటువంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రభావ మీద కేంద్రీకరించుకొని మీ వాక్యంలో స్థిరపడి జీవించే బిడలగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీ వైపు చూస్తూ మా గురియోధు పరిగెత్తులాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీకు యుగ సమాప్తి చివర్లు మేము ఉంటుండగా ప్రభావ మీకు అంగీకారంగా ప్రతి దశలో మేము ముందులాగా సేపడండి మా ప్రవర్తన అంతట్లో మీ యొక్క అధికారానికి లోబడి జీవించే బిడల్గా మమ్మల్ని తయారు తీసి మీ యొక్క రాకవర్గం సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థించున్నాం తండ్రి గారు ఈరోజు ఇరవై ఒక్క తారీఖు అక్టోబర్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొన్ని వారాల నుంచి మనము జకర్యా గ్రంథంలోని ప్రవచనం ధ్యానిస్తున్నాం పోయిన వారము జకర గ్రంథంలోని మొదటి అధ్యాయంలో జకరియాకి కలిగిన ప్రవచన దర్శనాన్ని ప్రవచనాత్మకమైన విషయాలని మనము నేర్చుకుంటున్నాం ముఖ్యంగా దర్శనంలోని మూడు గుర్రాలకు సంబంధించిన విషయాలు అసలు అయితే నాలుగు గుర్రాలు మొదట ఒక గుర్రము తర్వాత ఎర్ర గుర్రములు ఎర్ర గుర్రముల తర్వాత చుక్కలు చుక్కలు గల గుర్రములు చుక్కలు చుక్కలు గల గుర్రముల వెనకాల తెల్లని గుర్రములు అన్న విషయాన్ని మనం గణించినాం కాబట్టి నాలుగు గుంపులవి నాలుగు గుర్రాలకు సంబంధించిన వాక్యాలు మనం జానిస్తున్నాం జక్కరియాకు కలిగిన అదే దర్శనము యోహాను భక్తునికి పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు దర్శరీతిగా ప్రణంలో కనిపించిన దర్ ఒకటే మరియు దానికు కలిగిన దర్శనంలో కూడా నాలుగు జీవులు ఒకటే కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎప్పటికైనా ఏ కాలమైనా ఒకటే రీతికి ఉంటది పాత నిబంధన కాలంలో రెండు సార్లు చూపించి ప్రొత్త నిబంధన కాలం కష్టపడికి చివరిగా చూపిస్తున్నాడు కాబట్టి పాత నిబంధన కాలంలో అంత దీర్ఘంగా లేవు అవి కానీ పాత నిబంధన కాలంలో కూడా మనకి దేవుడు చూపిస్తుంటాడు సూచన ఎందుకంటే ఆయన వాక్యము క్రమంగా జరిగేది ఒకసారి అయిపోయేది కాదు అది ఎందుకంటే వర్షము ఏరితిగా పైనుంచి కురిసి భూమిని తడిపి దాని పని ముగించుకొని తిరిగి ఎలా వెళ్తుందో మళ్ళీ ఆవిరే వెళ్ళిపోతుంది కదా అదే రీతిగా ఆయన వాక్యం కూడా ఈ లోకంలోకి వచ్చి దాని పని ముగించుకొని తిరిగి తన దగ్గరికి వెళ్తుంది అని ఉంది ఒక ప్రవచ వాక్యం నాకు లేదు ఎక్కడ ఒక రోజు జ్ఞానించిన మనం ఏష్రంథంలో కాబట్టి అది తిరిగి రావాల్సిందే వర్షం ఎరితిగా పైనుంచి కురియబడి దాని పని ముగించుకొని ఆ విత్తనాలకి నీళ్ళని అనుగ్రహించి అది తిరిగి ఎలా ఆవిడ రూపకం వెళ్తుందో పైకి వెళ్తుందో అది మళ్ళీ తిరిగి వర్షరూపకం రాక తప్పదు కాబట్టి ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రవచనాలు తిరిగి తిరిగి రావాల్సిందే కానీ మన కాలంకి వచ్చేటప్పటికి అది సంపూర్తి దశకి ఎదుగుతుంది అందుకే తొలకరి వర్షము కడవరి వర్షం కడవరి వర్ష కాలంలో మనం ఉన్నాం ఎందుకంటే అది సంపూర్తి చేసేది అన్నట్టు రెండు వేల సంవత్సరాల క్రితము అపోస్ల కార్యంలో మనం చూస్తాం ఆ యొక్క వర్షం ఆరంభమై అంటే మొట్టమొదటిసారి సృష్టిలో మనుషులందరి మీద తన ఆత్మను కుమరించబడడం అనేది యోగులు ప్రవర్తించిన నెరవేరడం మనం చూస్తాం అక్కడ అది తొలకరి వర్షం మన కాలంకి వచ్చినప్పటికీ ప్రపంచమంతట అందరి మీద అది కుమ్మరింపబడుతుంది కాబట్టి అది ఎందుకు కుమరింపబడుతుంది అనేది చాలా మంది అర్థం చేసుకోరు మరి విశేషంగా మతపరమైన జీవితంలో పరిశుధాత్మ ఎందుకు కావాలా దయ్యాలను వెలగొట్టడానికి రోగులను స్వస్థపరచడానికి అని అర్థం చేసుకుంటారు కానీ వాటి కోరిక ఇచ్చిండే ఆ పరిశుధాత్మ పరిశుధాత్మడు పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని ప్రభు యోహాను సువార్తలు మనకు చూపించింది పరిశుధాత్మ ఎందుకు పొందుకుంటాం అనేది కూడా క్రైస్త సంఘం తెలియజేరొచ్చు నేను మిమ్మల్ని అనాథంలాగా విడిచిపెట్టి వెళ్ళిపోతానే అంటాడు అందుకే వేరే ఒక ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తున్నా అంటాడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్నాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి పరశుధాత్మ ఎందుకు పొందుకోవాలా దేవుని యొక్క వాక్యాలని సత్యాలని అర్థం చేసుకోవడానికి కోరుకు అది సర్వ సత్యం సంపూర్ణంగా ఆ ప్రవచనలో లేక బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కొరకు అనుగ్రహించాడు మనకు ఆ ఆత్మని కాబట్టి ఆ విషయం బాగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన నీకు ఇవన్నీ ఇంకా బాగా తేటగా చూపిస్తూ ఉంటాడు లేదు నాకు పరిశుధాత్మ దయ్యాలను వెలువడడానికి అది రాంగ్ అది తప్పు బోధ పరిశుధాత్మ ఎందుకు అనుగ్రహించడు భాషల వరం కొరకు అది రాంగ్ ఐడియా కృపవారులు ఎందుకు ఇచ్చాడు సంఘక్షేమం కొరకు ఇచ్చిండు కానీ పరిశుధాత్మ ఎందుకు ఇచ్చాడు నిన్ను సత్యం నడిపించడానికి నేను నువ్వు సత్యంలో ఉంటే నీకు ఎక్కడనే ధైర్యం ఉంటుంది బాగా అర్థం చేసుకోండి సత్యం లేకపోతే నువ్వు అనాథవు అనాథ అంటే తండ్రి లేని వాడు ఈ లోకంలో నువ్వు అనాథ తిరుగుతూ ఉంటావు అందుకే నీకు తండ్రిని చూపించడానికి వరకు పరుశాత్మను అనుగ్రహించింది కాబట్టి పరశురాత్మ వచ్చడు నాలుగునివే తీసుకుని మీకు తిరిగి జ్ఞాపకం చేయను నేను మొదటి నుంచి మీకు ఏం చెప్పిననో అంటే ఆది కాండం నేను మొదటి నుంచి మీకు ఏం చెప్పినానో వాటినే తిరిగి మీకు చూపించును విశదీకరించును అన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ అందుకు పొందుకుంటున్నాం మనం ఈ విషయాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని నువ్వు పరిశుధాత్మ కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా వీటన్నిటిని మనకు చూపిస్తాడు ఒకప్పుడు మనకి తండ్రి కన్నాం అర్థం కాలేదు ఒకప్పుడు ప్రాణం కింద అర్థం కాలేదు ఒకప్పుడు ఏ వాక్యం సరికి అర్థం కాలేదు ఏదో ఆచారబద్ధంగా నేర్చుకుంటున్నాము పోయి వాక్యం చెప్పొస్తున్నాము మనుషులకు అర్థం చేస్తున్నాము వస్తున్నాం కరెక్టే కానీ రుచి చుచి తెలుసుకోవడం అనేది ఎప్పుడు జరిగింది ఆ వాక్యం రుచి ఎప్పుడు అర్థమైంది ఈ సత్యం బయలుపరచబడ్డప్పుడే నువ్వు దాన్ని స్వీకరించినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ సర్వసతంలో నడిపిస్తాడు అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించినమో అప్పటి నుంచి ఈ వాక్యాలు మనకు అర్థమవుతున్నాయి అందు కొరకు ప్రభు మనల్ని ముద్రీకరించుకోండి చూడండి పరిశుద్ధాత్మని మనకు ఎందుకు ఇచ్చిండు ముద్రి దాంతో విమోచన దినం వరకు అంటే ఈ యుగము ముగించేంత వరకు మనము ముద్రించబడ్డం కాబట్టి పరిశుద్ధాత్మ అనేది సీలింగ్ దేవుని బిడ్డలన్నీ సీల్ చేసింది ఏ ఎక్కడి నుంచి సీల్ చేసింది సమస్యల నుంచి రోగాల నుంచి ఈ లోకపు శ్రమల నుంచి మనల్ని సీల్ చేసింది విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డరు ఇంగ్లీష్ లో ముద్రించబడ్డరు అంటే సరే ముద్ర అంటే ఇట్లా కదా ముద్ర ఎప్పుడు ఇస్తాం ప్యాకెట్ కఠినంగా ముద్ర పోస్ట్ ఆఫీస్ పోతపుడు లెటర్ లోపల పెట్టి కవర్ అక్క పెట్టేసి సీల్ అంటే అది అర్థం అంటే ఎవడు ఇప్పలేడు అని అర్థం ఎవడు ఇప్పకూడదు అని అర్థం కాబట్టి పరిశుద్ధాత్మ ముద్ర దేనికంటే చివరి యుగం ఈ కాలం ముగించేంతరకు నువ్వు సీల్ చేయబట్టవు ఆయన చెంగున ముడివేబట్టవు ఆ విషయం ఇంకా బాగా అర్థమైతుంది హెచ్కల్ కింద మైదా అధ్యక్ష కాబట్టి పర్శుద్ధాత్ముడు ఎందుకు మనకు విమోచన దినం వరకు అంటే యుగము సమాప్తి అయి ఆయనని ముఖముఖిగా చూసే దినం కొరకు ఆయనని దర్శించే దినం కొరకు ఆయనని ముఖముఖిగా ఎదుర్కొనడానికి ఆయనని స్వీకరించడానికి వరకు నిత్యము అయిన సన్నిధిలో నివసించడానికి మనం ముద్రించబడ్డం అంటే సీల్ చేయబడ్డం ఒక పెద్ద బాక్స్ లో మనము ప్రొటెక్ట్ చేయబడ్డం కాబట్టి ఈ లోకం ఏం జరిగినా మనకేం కాదు ఈ లోకంలో ఎటువంటి కష్టం ఉన్నా మనకేం కాదు ఎందుకంటే మనం ముద్రించబడ్డం సీల్ చేయబడ్డం అన్న విషయం పరిశుధాత్మ చేత ముద్రించబడ్డం అంటే నా మీద పరశురాత్మ ముద్ర ఉందంటే ఏంటి అర్థం అది ముద్ర అంటే సీలింగ్ అన్నట్టు కాబట్టి ఈ సీలింగ్ సంబంధించిన మనం ధరించడం ఎందుకంటే బాప్తిజం ఇచ్చే యోహాను మన ప్రభు గురించి ఒకరోజు మాట్లాడుతూ ఏమన్నదంటే ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని కొరపిల్ల అని ఆరంభిస్తూ ఆయన గురించి ఈయన నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుల వార విప్పుటకు నాకు యోగ్యత లేదు నేను మీకు నేనలో బాప్తిజం ఇచ్చి తిని కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన మీకు ఆత్మతోను అగ్నితోనూ బాప్తిజం ఇచ్చును ఆత్మలోను అగ్నితోను బాప్తిజం ఇచ్చును అన్నాడు కాబట్టి అసలైన బాప్తిజమము అక్కడ ఏం కనిపిస్తుంది అంటే నీళ్లతో బాప్తిజం పొందడం అనేది ఒకటి ఆత్మలో బాప్సం పొందడం ఒకటి అగ్నితో బాప్సం పొందడం అనేది ఇవన్నీ సెపరేటా వెడివేరా అనేసి మూడు సార్లు తీసుకుంటామా చూడండి నీళ్లతో బాప్సం పొందడం అనేది ఈ లోకం దృష్టిలో నువ్వు సాక్షిగా జీవించడం కొరకు తీసుకుంటావు బాప్తిజం ఎందుకంటే అది తొట్టి అది సమాధి తొట్టి కాబట్టి నువ్వు సమాధి చేయబడుతున్నావు నువ్వు మరణించినవు పాప జీవితము అందులోంచి తిరిగి నూతనంగా జన్మించి బయటికి వస్తున్నావు అనేది సాక్షాత్ జీవించడం అది చాలా ముఖ్యమైనది కానీ ఆయన సహవాసంలో వాక్యంలో బలపడుతూ జీవించినప్పుడు ఆయన ఆత్మాభిషేకం అనుగ్రహించి నీకు ఆదరణగా ఉంతు ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు వీటిలోని సత్యాన్ని గ్రహించే టైంకి నీకు ఆ అగ్ని చివరికి అగ్ని చేత సీల్ చేసినట్టే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది పరిశుధాత్మ ఆత్మ అభిషేకం అనేది ఫస్ట్ టైం మీకు వచ్చినాక క్రమేణ నువ్వు అందులో ఎదుగుతున్నప్పుడు ఆ చివరి దినం కొరకు నేను ముద్రించడం కొరకు అనేది అగ్ని అభిషేకం ఆ చివరి దినం వరకు నువ్వు ముద్రించబడ్డం అన్న నీకు అర్థమైతేనే నువ్వు అందులో ఉన్నట్టు లేకపోతే నువ్వు ఇంకా ఆ ముద్ర దశ వరకు ఇంకా ఎదగలేదన్నట్టు గొప్ప ఎందుకు ఎదగలేదంటే ఇదే కారణం వాళ్ళకు ఈ సత్యం ఎప్పుడు బయలుపరచబడలేదు ఏ పాస్తూ చెప్పరు వాళ్ళకి ఏదో ఆచారబద్ధంగా వెళ్ళిపోతుంది మీరు ప్రసాదం పొందుకోండి ఎందుకు పొందుకోలో భాషల వరం కోరు పక్కన భాషలో మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు లేదు భాషల వరం నాకు భాషలవరంతో ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు ఎందుకు భాషవరం నువ్వు ఇతనితో కంపేర్ చేసుకుంటున్నావు పోల్చుకుంటున్నావు వాళ్ళ భాషలో సృతిస్తారు కాబట్టి నేను కూడా శృతించాలా అందు నీకు వరం బట్ అది జ్ఞానముతో కూడింది కాదు కదా నీకు జ్ఞానం కావాలా ప్రభు ప్రభు విషాల ఆసక్తి కలిగి అవి ఎందుకు పొందుకోవాలా అన్న ఆ వివేచన క్లారిటీతో పాటు నువ్వు ఉంటేనే గానీ అవి నీకు అర్థం కావు వాటిని పొందుకోలేవు లేకుంటే దేవుడు తెలుసు కదా ఇచ్చి కూడా ఆ లాభం లేదు నీకు ఆ వరాలు ఇచ్చి కూడా ఏం లాభం వాటిని ఏరితిగా అర్థం చేసుకోవాలో ఏరితిగా వాడుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నది కదా క్రైస్తవ చిత్రం ఎందుకు చెప్పేవాడు లేదు కాబట్టి మనకెవరు చెప్పారు ప్రభే చెప్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరకు పోయి నేర్చుకున్నది లేదు ఆయన కాడిని మోసినది లేనే లేదు అందుకు వాళ్ళు గొప్ప అందరూ గొడ్రాలలో వలే ఉంటూ శ్రమలకుండా పోయి మరణిస్తున్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ప్రసవించలేరు ప్రభుని వాళ్ళు హత సాక్షులైనా ప్రసవించలేరు కానీ సూర్యుని ధరించుకున్న స్త్రీకి సాదృశంగా ఉన్న లక్ష నలభై మంది ప్రసవిస్తారు మగ కాబట్టి ఆ జకరే గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఉన్న దర్శనము వారం మనము తెల్లని గురానికి సంబంధించిన విషయాలను చాలా మరకు ధ్యానించినాం దాన్ని క్లుప్తంగా ఈరోజు చూసుకొని ఎర్ర గుర్రానికి సంబంధించిన వాక్యాలు మనము ధ్యానించబోతున్నాం దానికి ముందు రెండవ కొరింతలు రాసిన పత్రికలో ఒక వాక్యం నేను మీకు చూపించినాక ముందుకు వెళతాం కొరితులు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మన దైవికమైన జ్ఞానము మార్పు చెందడానికి ఇది ఎంతో మూలమైన వాక్యం మరి విశేషంగా నేను దేవుని వాక్య పరిచర్యలో మార్పు చెందిందంటే ఈ యొక్క వాక్యం ధరనే ప్రవచనాలన్నీ అర్థం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్టే కేవలం ఈ యొక్క వాక్యం ధరనే అందుకే ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం రెండో గ్రంతులు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వర్షంలో నేను ఈ యొక్క వాక్యం అర్థం చేసుకోకపోయితే నేను కూడా మతపరమైన జీవితంలోనే ఉంటూ ఏదేదో నేనేదో చేస్తున్న గొప్ప అని ఆడంబరంగా వినవిగేవాణ్ణేమో కానీ ఈ వాక్యం ఎప్పుడైతే నాకు అర్థమైందో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ప్రతిదీ ఆత్మీయ జీవితంలో అర్థం చేసుకునేందుకే ప్రయాసపడుతున్నాను ఎన్ని గంటలు కష్టపడ్డా కొన్ని దశలు అవి అర్థం కావు మనం ఇంకా ప్రకృతి సహజంగానే ఉన్నవేమో అనిపిస్తుంటది ఆ మార్పు వచ్చే వరకు ప్రభు మనని ఇవి ఈ విషయాలు చూపిస్తూనే ఉంటాడు ఆత్మలో సంపూర్ణం ఎందుకంటే మనం ఎవరిని కూడా శరీరంగా గుర్తించమని పౌలు జ్ఞాపం చేసింది కదా ఎన్నిసార్ మనం గానించాం ప్రతి ఒక్కరిని మనం ఆత్మలోనే గ్రహించాలి ఎందుకంటే ఈ వాక్యమే చెప్తుంది నువ్వు ఇతని ఆత్మలను చూడాలి ఒక వ్యక్తిని శారీరకంగా చూడద్దు ఒక వ్యక్తిని పలాని వ్యక్తి అంటే ఓ పలాని వ్యక్తి ఇట్లుంటా లావుకుంటా బకగుంటా ఇది శరీరకమైంది ఓ పలాంటి వ్యక్తి అంటే పెద్ద పాస్టరా పెద్ద ప్రొఫెసరా పెద్ద డాక్టరా ఇవి శరీరమైనవి ఓ పెద్ద మినిస్టరా ప్రైమ్ మినిస్టరా చీఫ్ మినిస్టరా ఇవి శరీరమైనవి కానీ పౌలట్టు మనం ఈ లోకంలో ఎవరిని కూడా శరీరంగా చూడమంట వాడు ఎవరనే కాని ఆత్మూ ఆత్మ మూలంగానే చూడాలా ఆత్మరూపకంగానే చూడాలని అది అందుకే యాజకులు ప్రభుని ఒకరోజు శోధించడానికి వచ్చి పైసరుకు పన్ను కట్టుట కరెక్టా కాదా అని అడుగుతారు ఆయనని శోధించడానికి కొరకు ఎందుకంటే కరెక్ట్ కాదు అంటే ఆయన పట్టగి అప్పగించాల పట్టించడానికి కైసర్ కైసర్ అంటే సీజర్ జూలియస్ సీజర్ అనే అప్పుడు రాజు ఉండే జూలై నెల ఆ రాజు పేరు మీద పెట్టారు ఆ రాజు పేరును దృష్టిలో పెట్టుకుని నెలకి జూలై నెలకి ఆ పేరు పెట్టారు సీజర్ ఆగస్టస్ అని ఇంకొక ఇంకొక రాజు ఉండే ఆ రాజు పేరు గ్యాప్ కారణంగా ఆగస్ట్ ఆయన పేరు పెట్టుకున్నారు ఆగస్ట్ అనేది ఆగస్టస్ నుంచి వస్తుంది అట్లా వాళ్ళు గ్రీస్ దేశస్థులు ఆ రోజున ఈ ఈ లో పేర్లు పెట్టుకున్నారు సరేలే ఈ నెలలకి వాళ్ళకన్నిటికి వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళ రాజుల పేర్లు పెట్టుకున్నారు ఎప్పటికీ మర్చిపోకుండా వాళ్ళ రాజుల పేర్లు ఉండేటట్లు కాబట్టి ఆ సీజర్ అనే రాజు కాలంలో మన ప్రభు ఉన్నాడు అది చరిత్ర జ్ఞాపకం చేస్తుంది ఇది నెరవేరేది మన ప్రభు చరిత్రాత్మకంగా అక్కడ ఉన్నాడు ఆ టైంలో ఉన్నాడు ఆ రాజు కాలంలో ఉన్నాడని చెప్పడానికి బైబుల్ నిదర్శనమే ఆధారమే బైబుల్ ఆధారంగా చెప్తుంది అది కాబట్టి సీజర్ అనే రాజుకి మనం పన్ను చెల్లించాలా లేదా అన్నప్పుడు ఒక కాసు తీసుకుంటామంటాడు ఆ కాసు దీని మీద తీపిచ్చి ఈ దినారా మీద ఎవరి ఎవరి మొహం ఉందంటే సీజర్ది అంటాడు ప్రజలు అంటే ఆ రోజుల్లో కూడా కాసుల మీద రాజుల పేర్లు చేసినట్టు మన దేశం మన గాంధీ పేరు కదా గాంధీ మొహం ఫోటో అట్లా ఆ రోజుల్లో రాజుల పేర్లు బబులోని కాలంలో బబులోని రాజుల ఫోటోలు ఉండేవి ఇప్పుడు లేవు అవన్నీ లేకుండా నామరూపాలైపోయినాయి లేవు అవి కానీ సీజర్ ఆ దేనారం మీద సీజర్ బొమ్మ చూపించినప్పుడు ఇది కైసర్ సీజర్ అంటే కైసర్ తెలుగులో కైసర్ అంటారు అప్పుడు బొమ్మ ఏమంటాడు అంటే కైసర్ ఇది కైసర్కి దేవునిది దేవునికి ఇచ్చేయండి అంటాడు కాబట్టి ఆ వాక్యం ఎవరికి అర్థం కాదు అంటే ఎవరిది వానికి ఇచ్చేసే అని చెప్పడం సుల సులభమా దానిలోని ఆత్మీయ శక్తి తెలుసుకోవడం సులభమా ప్రయాస పడాలన్నా లేదా సులభమైంది మనుషులు ఎదుర్కొంటారు కానీ ప్రయాసమైంది ఎదుర్కోరు కదా దేవుంది దేవునికి అనే విషము ఏ ప్రాస్టర్ చెప్పడు సీ కైసర్ కి ఇవ్వాల్సింది కైసర్ కి ఇవ్వండి గివ్ సీజర్ అంటూ హిస్ సీజర్ దేంజ్ ఆయన దానికి ఇచ్చేసేయండి దేవుని ఏందో దేవునికి ఇచ్చేయండి అంటే ఆ దేరం మీద ఆయన ఆయన స్వరూపం ఉంది ఏ రాజుది కైసర్ రాజు స్వరూపం ఉంది కాబట్టి ఆయన దానికి ఇచ్చేసేయండి మన నీ మీద ఎవరి స్వరూపం ఉంది మనము దేవుడి స్వరూపం కాబట్టి మనల్ మనల్ని మనము ప్రభుకి సమర్పించుకోవాలా అన్న సత్యాన్ని అంత జాగ్రత్తగా చెప్పింది కానీ ఏ ప్రజలకు అర్థం కాలేదు రెండు సంవత్సరాల నుంచి ఏ పుస్తకాల్లో మనకు కనిపించదు కానీ ఈ కాలానికి అది వీళ్ళు బయల్పరచబడింది మీరు ఇప్పుడు చేసుకుంటున్నారు మిమ్మల్ని చెందిన వరకు మనల్ని ఎందుకు ముద్రించుకున్నాడు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలని కోరు గిరారం మీద ఆ రాజు ముద్ర ఉంది కాబట్టి ఆయన స్వరూపం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చేసే నీ జీవితం మీద ప్రభుత్వ స్వరూపం ఉంది నువ్వు దేవుని స్వరూపి కాబట్టి నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకో అని చెప్పడం కొరకు ఆ విషయాన్ని అర్థం చేసింది కాబట్టి ప్రతి నేను మొదటి కూడా మీకు ఉపమాన రీతిగానే మాట్లాడినా అన్నాడు యోహన్ స్వర్త చూస్తాం వాక్యం నేను మీ మీతో మొదటి కూడా ఉపమాన రీతిగానే మాట్లాడినాను ఉపమాన రీతిగా లేకుండా ఏ వాక్యం మాట్లాడలేదని చెప్పింది ప్రభు కాబట్టి నువ్వు ఈ వాక్యం ఈ అర్థం చేసుకున్నప్పుడు కొరింద రాష్ట్ర రెండవ అధ్యాయం రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ సతని నువ్వు ప్రతి వాక్యం ని చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు దీని వెనుకాల ఆత్మీయమైన చిహ్నం ఏముంది ఈ ఆత్మీయమైన విధానం ఏంది ప్రభు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు చూపిస్తున్నారు ఎందుకంటే నీకు ఆసక్తి నీలో స్వార్థం లేదు నేను ఇది ఏదో నేర్చుకుని డబ్బులు అన్న తపన లేదు నిస్వార్థతతో ఇవన్నీ అనేకలకు చెప్పి గొప్ప అందరు మరణిస్తారు అది ఎన్ని ప్రాశ్లలో చూపిస్తున్నారు ఈ రోజు కూడా చూపిస్తాను వాక్యాలు ఖచ్చితంగా వాళ్ళందరూ మరణిస్తారు ఎక్కడ మరణిస్తారు లోపల మరణిస్తారు అని కూడా ఉంది వాక్యం వాళ్ళు దేవుని శృతించడానికి పోయి స్థుతియాగలలో స్థుతియాగము ఆపి కేకలు వేస్తున్నారు ఏం కేకలు వేస్తున్నారు దేవుని శృతించే కేకలు కాదు ఆర్తనాదములు అని ఉంది కదా ఆర్తనాదములు చేస్తున్నారు వాళ్ళు అంటే అరుస్తున్నారు ఏడుస్తున్నారు బొబ్బర్లు పెడుతున్నారు ఆర్తనాదం అంటే అది అర్థం అర్తనాదం అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు అరసేది అర్తనాదం అంటారు కాబట్టి వాళ్ళందరూ ఆ రీతిగా అరుస్తున్నారు అని కొనవరం అట్టు మనం ధ్యానించినాం కదా మందిరంలో పాటలు పాడు ఆ దిన ప్రాప బాగును పాటలు పాడే వాళ్ళందరూ ప్రాపిస్తున్నారు అంటే వేదనతో శ్రమతో బాధతో ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో మాకెందుకు ఈ కష్టమని పాటలు పాడే వాళ్ళు మందిరానికి పోయి ఏడవలసి వస్తుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు రక్తము ప్రసరించి ప్రవహించడం అన్న విషయాన్ని మనం పోయినవరం కాబట్టి ఏడవ వచనంలో ఉన్న వాక్యం మనసాం కాగా ఎవడైనా క్రీస్తు చేసినందున్న ఎడలా మీరు ఉన్నంత కాలం క్రీస్తు చేసినందున్న ఎడల మీరు ఎంత కాలం ప్రభులో ఉంటారో అంతకాలం అని చెప్తున్నాడు వాడు నూతన సృష్టి మనం ప్రభులో ఉన్నంత కాలము మనము నూతన సృష్టి పాతవి గతించెను మళ్ళా రావు నీ పాత జీవిత విధానము ఎప్పటికీ జ్ఞాపకానికి రాదు అది గతించిన నీ పాపపు జీవితం పాత కాలంలో ఉన్న విషయాలు అన్ని గతించినాయి నువ్వు అప్పుడు నీకున్న అలవాట్లు గతించినవి అప్పుడున్న తలంపులు గతించినవి అప్పుడున్న జీవన విధానము గతించినవి అప్పుడున్న ఆచారబద్ధమైన జీవితం గతించింది అప్పుడున్న వ్యక్తివి నువ్వు కావు అప్పుడున్న చంద్రశేఖర్ అప్పుడు ఇప్పుడు చంద్రశేఖర్ కాదు ఆ చంద్రశేఖర్ సస్పెండ్ ఈ చంద్రశేఖర్ వేరే చంద్రశేఖర్ నువ్వు అటనే అనుకోవాలా నేనప్పుడు చనిపోయినవాడను నేను ఇప్పుడు నూతనంగా జన్మించినవాడను ఆ ఆ వ్యక్తి వేరే ఈ వ్యక్తి వేరే పాప పురుషుడు పాత పురుషుడు నశించిపోయింది కృత్త నీతికి సాదృశ్యంగా ఉన్నవాడు నీతి మంతుడు తీర్చబడ్డవాడు నీతి నేను తీర్చబడ్డను అని ధైర్యంగా చెప్పుకోవాల్సిన విషయం నీళ్ళు రహస్య పాపముడు నువ్వు చెప్పుకోలేవు కదా కాబట్టి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కృతవాయన ఇదిగో సమస్తము కృతవాయనం చూడండి సమస్తము కృతవాయన అన్నప్పుడు కొన్ని వాక్యాలని నువ్వు ప్రకృతి సహజంగా చూసి కొన్ని వాక్యాలని ఆత్మీయ ఆత్మీయతలో చూస్తావా ఇప్పుడు చూస్తుంటే కదా ప్రపంచం ఏ టీవీ ప్రోగ్రాం చూడు ఎక్కడ చూసిడు ఏ పబ్లిక్ మీడియం చూసినా ప్రతిది ప్రకృతి సహజంగా లేక శరీరకంగానే వాటిని చూస్తున్నారు కానీ ఆత్మలో చూస్తలేదు సమస్తము కృతమైన అంటే పాతది శరీరమైంది ప్రతిది ఆత్మీయమైంది నువ్వు ఆత్మీయ విషయాలని శారీరకమైన విషయాలతో ఎట్లా పోల్చుకుంటావు ప్రకటిస్తున్నప్పుడు శారీరకంగా ప్రకటిస్తే అవి నెరవేరవు మన తప్పులు చేసిన వాళ్ళని ఒకప్పుడు మనం చెప్తున్న వాక్యాలు శరీర శరీరానుసారంగా లేక శారీరకమైన విధానంగా ప్రకటించినాం కానీ ఎప్పుడైతే ఈ వాక్యం ఆ ఆ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారగా ధ్యానించినప్పుడు ప్రభు దీని వెంకల కృతది సమస్తం కృతవేదన కాబట్టి ఆ పాత పాత నిబంధన కాలంలో నెరవేరిన ప్రవచనాలు సమస్తం కృతమైనవి ఇప్పుడు ఎట్ట నెరవేరితే మాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు వీడు అర్థం చేసుకుంటాడు వీరికి నేను చూపించాలా అని ఆయన ఆత్మీయను నడిపి మనకు దయచేస్తాడు గంభీరంగా ఆత్మ బంధుకం దయ్యాలు వెళ్ళగొడుతున్నావు కానీ నువ్వు సంతోషపడుతున్నావు అసలైన విషయం నువ్వు నేర్చుకుంటున్నావు ఏందంటే ఈ ఈ వాక్యాలలో దాచబడ్డ ఆ ఎన్నో తరతరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి దాచబడ్డ ఆ వాక్యాలను నువ్వు అర్థం చేసుకుంటులేవు ఇవి ఎన్నో మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం రాయబడ్డ వాక్యాల కదా ఇవి ప్రొత్తం రెండు సంవత్సరాలు అవుతుంది రెండు వేల అవుతుంది మలాఖీ గ్రంథం వరకు ఆది మొదలుకొని మలాకి గ్రంథం వరకు దగ్గర దగ్గర ఒక వెయ్యి అంటే మూడు వేల వాక్యాలు ఇవన్నీ మళ్ళీ మూడు వేల నుంచి దాచబడ్డ ఆ రహస్యాలని ప్రభు మనకి ఎందుకు చూపిస్తుడు ఒక పని కొడుకు చూపిస్తున్నాడు ఆ పనిని మనం తెలుసుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఇవన్నిటిని దా దీర్ఘంగా చూపిస్తారు కాబ కాగా మరోసారి చూడండి ఏడవ వచనంలో కాగా ఎవడైనాను ఎవడైనాను స్త్రీ గాని పురుషుడు కానీ ఎవరైనాను విభేదం లేనలేదు వాడు గ్రీసు దేశస్తుడే కాని వాడు అన్యుడే గానీ లేక యూదుడే కానీ దాసుడే కానీ స్వతంత్రుడే గాని స్త్రీ గాని పురుషుడు కాని ఏ భేదం లేదు ఎవడే కాని ఎవడైనాను క్రీస్తు చేసినందు వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తము ఒకటి కాదు రెండు కాదు సమస్తము కృతవాయను ఎట్లయినాయి చూడండి సమస్తం కృతవ్ ఎట్లయినాయి ఎనిమిదవ వచ్చినం ఎనిమిది అన్నా పద్దెనిమిది కదా పదిహేడవ వచనం సెవెంటీన్ కనిపిస్తుందా వన్ సరిగ్గా కనిపించాయి నాకు ఇందాక కాబట్టి రెండో కొనతలు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వర్షంలో మనం చూస్తున్నాం ఈ వాక్యం కాగా ఎవరైనా క్రీస్తు చేసినందు ఉన్న ఇడల నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కృతవైనను సమస్తమును దేవుని వలన అయినవి ఇవి ఎవరు చేసిండ్రు మన ప్రభువే చేసిండు అని చెప్తుంది ఈ వాక్యం సమస్తమును దేవుని వలన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను కాబట్టి మన సేవ జీవితం ఎట్లుండాలని చెప్తున్నాడు సేవ జీవితం అంటే సేవ అంటేనే సమాధాన పరచడం మనుషులని ప్రభుత్వ సమాధానపరచడం నీ సేవ అంత ఉండాలి నువ్వు ఎవరికైనా వాక్యం చెప్తుంటే సమాధాన పరచాల అంటే ఏంటంటే బాగా తెలుసుకోండి సమాధానపరచడం అంటే ఒక పాపి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభులు స్వీకరించడం సమాధాన పరడం లేకపోతే నువ్వు ఆయనకి శత్రువు పాపంలో ఉంటే నువ్వు ఆయన శత్రువు కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టి భగవాన్ నువ్వే నా రక్షకుడివి నా పాపము నాకు బదులుగా నువ్వు మరణి నాకు బదుగా నువ్వు మరణించి నా పాపాలను తొలగించినవు అనేటిది సమాధాన పడడం కాబట్టి ఆయన సమాధాన అనేది సువార్త సేవ కాబట్టి మన సేవలో ఎప్పుడు మనం చెప్పే వాక్యంలో ఎప్పుడు రక్షణ సందేశం ఉండాలా నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు నువ్వు ఎక్కడ పోయి వాక్యం చెప్పినా రక్షణ సందేశం ఉండాలా ఆ రోజుకి ఒక ఆత్మరక్షణ పొందుతుంది చాలు నువ్వేదో మర్మంతకుండా బోధ అని దేవుడికి ఎన్నో బయల్పరిచిన నువ్వు చెప్తా బోతున్నావు కానీ అసలైన విషయం ఏంటంటే సమాధాన పరిచే పరిచర్య మనకి ఇచ్చింది దేవుడు అనేకులకు సువార్త ప్రకటించే సువార్థ అంటే అనేకలని దేవుడిని చెంత నడిపించే సువార్త సేవ మనది అది ఎప్పటికీ మనం మర్చిపోవడానికి వీలైదు అనిలకు చెప్పిన మతస్థులకు చెప్పిన సమాధాన పరిచే సువార్తనే మనది ఆ పరిచర్య ఎటువంటి చూడండి అది ఏదనగా అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకునొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను మనకు అప్పగించను నడుచుకోవాలి మనం చదువుకోలేదు మనకంత కదా సమాధాన పరిచర్య సమాధాన సువార్థ అని చెప్పాల్సింది ఎక్కడమైనా సమాధాన సువార్త తర్వాత చూడండి కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మేమును బతిమాలు పంచున్నాము మీ సేవ టండాల ఇరవై చాలా ముఖ్యమైన వాక్యం చూడండి ఎందుకనగా మనము ఆయన యందు అంటే మన ప్రభునందు మనము ఆయనయందు దేవుని నీతి ఆగునట్లు పాప మెరుగని ఆయనను మన పాపముగా చేశాను ఆయనలో పాపము లేదు కానీ పాపంగా చేయబడ్డాడు ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధు కానీ మన పాపములు ఆయన మీద పడ్డప్పుడు ఆయన పాపంగా తయారెండు కానీ పాపి కాదన పాపముగా చేయబడ్డాడు అంటే గొరపిల్ల విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ విశదీకృష్ణన్ ఆయన పాపి కాదు పాపి యొక్క పాపములు భరించడం ఆయన సంపూర్ణంగా పాపంగా కనిపిస్తున్నాడు దేవునికి అంటే మన పాపంలన్నీ ఆయన మీద బడ్డాయి అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఆ రీతిగా చేయడం వల్ల మనందరినీ దేవుని నీతిగా తయారు చేసుకున్నాడు కాబట్టి బాగా అర్థం రక్షణ పొందిన వారందరూ ఆయన నీతి రక్షణ పొందిన వారందరూ ఆయన మహిమ నేను అక్కడ చూపించలేకపోతుంది మీకు వాక్యం దేవుడు మనమందరము ఆయన మహిమ దేవుని బిడ్డలందరూ ప్రభు ద్వారా దేవునికి మహిమ అంటే మనము ఆయన కొరకు జీవించడము ఆయన చెప్పిన మాటలను గైకొని విధేయత చూపించి జీవించడము ఆయనకు మహిమార్థంగా మనం ఉన్నాం ఈ లోకంలో కాబట్టి ప్రభు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మహిమలో తిరిగి వస్తాడు ఆయన మహిమ ఆయన వెంట వస్తుందంటే మనమే ఆయన మహిమ కాబట్టి మనల్ని వెంట పెట్టుకుని మనం ఆ కాలం ఆయన ఆయన వచ్చే మరణించి ఉంటే ముందు మనల్ని వెంట వస్తాడు ఎందుకంటే మృతులు ముందులేస్తారు కాబట్టి ఆయన మనల్ని వెంట వస్తాడు ఒహోలో మనం అప్పటికి సజీవులుగా ఉంటే ఆయన ఆయనతో పాటు సదాకాలం ఉన్నలాగా కొనిపోబడతాం ఎక్కడ కొనిపోబడతాం మేఘంలో ఎందు కొనిపోబడతాం అనుంది అంటే వాటిని నువ్వు ప్రకృతి సహజంగా చూస్తున్నావా లేక ఆత్మీయరంగా చూస్తున్నావా క్రైస్తవులకి మనకి తేడా అదే వాళ్ళు ప్రకృతి సహజంగా చూస్తుంటారు ప్రతి ప్రభు చెప్పిండు మొదటి నుంచి మీ కన్నీ నేను పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమైన దేవుడి వాటిని కొత్తగా చేసిండు అని చెప్పినప్పుడు నువ్వు వాటిని మళ్ళీ ప్రకృతి సరగా చూడవాలనే అబద్ధ బోధలు తిరుగుతున్నావు ర్యాప్చర్కల్ట్ బోధకుల తట్టు తిరుగుతున్నావు గొప్ప జనం రార్కల్ బోధకుల చుట్టూ దిగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళతో ఉడంబడి చేసుకున్నారు నిబంధన చేసుకున్నారు ఉడంబడి అంటే ప్రామిస్ మేము మీతో పాటు ఉంటాం మీ దగ్గరనే ఉంటాం మీ దగ్గరనే ఉంటాం మీ దగ్గరనే మెంబర్షిప్ తీసుకుంటాం మీలోనే మేము ఉంటాం అని సర్ఫల తెలియడం వెంటబోతున్నట్టు ఎప్పటికై ఎక్కడ పోయినా ఎంత కాలం చూసినా వాళ్ళనే మేం పడిస్తా ఎందుకంటే వాళ్ళతో తీర్మానించుకునేది అవి నేను మీకు చూపిస్తాను ఈ రోజు వాక్యాల సమయం ఉంటాయి కాబట్టి దేవుని మహిమ ఆయన తిరిగి వచ్చినప్పుడు మేఘముల మీద అను ఒక మేఘముల ఎందు అను ఒక స్థలం ఉంది కాబట్టి ఆయన తిరిగి మేఘముల మీద ఆయన వచ్చును లేక మేఘముల ఎందు ఆయన వచ్చినప్పుడు మేఘము కూడా ఆయన మహిమకి సాదృశ్యం జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ నేను చూపిస్తున్నాను మీకు కొంతకాలం కలిగట మేఘము అంటే దేవుని మహిమకు సాదృశ్యం కాబట్టి మేఘముల మీద లేక మేఘముల ఎందు అంటే ఆయన మహిమతో తిరిగి వస్తున్నాడు అని అర్థం అంతేగాని నిజంగా మేఘముల మీద వస్తాడు మేఘం మీద వస్తాడా పిచ్చితనాన్ని కదా మేఘములు ఏంది అవి ఆవిరి అంతే ఆవిరి మీద నిలబడి నడుచుకుంటూ రాగలడా దానికి ఏమైనా అర్థం ఉందా ఎవడు అర్థం తీసుకున్నట్లా మేఘముల మీద ఎట్లా నడుచుకుంటూ వస్తారు అందుకే సైంటిస్టులు క్రైస్తవులన్నీ ఎప్పుడు నిర ఉంటారు ఎందుకంటే మీరు పిచ్చోళ్ళు మీకేం అర్థం కాదు దాన్ని ఇక్కడ మేఘముల మీద వస్తాడా అనే మెంటల్ మీ కంట్రోల్ కాబట్టి సైంటిస్టులు దాన్ని ప్రకృతి సహజంగా అర్థం చేసుకున్న వాడు వాడు వాడు వాడు వెరివాడు కానీ నువ్వు వానికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు కూడా వాళ్ళలాగా వెరివాళ్ళగా తగ్గివా రక్షణ పొంది నువ్వు ఎందుకు వెరివాడవైన ప్రకృతి సహజంగా చూస్తున్నావు కాబట్టి కొరతు నాసపత్రిక అదే చూస్తున్నాడు కొరింత నాసపత్రికలో అదే చూస్తున్నాం కదా ఒకసారి చూడు కొరింతలో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో అవసరంలో ప్రకృతి సంబంధి మనుషుడు ప్రకృతి సంబంధి అయిన అంటే శరీరం ఉండేవాడు అర్థం దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడేవాడు అర్థం చేసుకోవడం వేరే విషయం అంగీకరించడు వాడు ఎందుకు అంగీచంటే అరే మేఘముల మీద ఎట్లా వస్తాడు అని వాడు నీకు రివర్స్ ప్రశ్న ఇస్తాడు మేఘంలో ఆవిరి కదా ఇక్కడ నీళ్లు వేడికి ఆవిరయ్యి పైకి పోయి మేఘంలాగా దానికి తిరిగి చలగాలి తగిలితే ఆ మేఘంలో నీళ్ళలాగా మారి మళ్ళ కిందికి వస్తాయి వర్షరూపకంగా అది సైంటిఫిక్ గా కరెక్ట్ ఇవన్నీ చేసింది దేవుడే కానీ ఆయన మేఘముల మీద వస్తాడు లేక మేఘంలో ఎందు రాయబడినప్పుడు వాక్యము ఎవడన అర్థం చేసుకోవాలా మేఘముల మీద ఎట్లా వస్తాడు రాప్చర్కల్ట్ బోధకులు ఎత్తబడే సంగము గోదా వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు అదే మేఘముల మీద వస్తాడు కదా భావి అంటే ఆయన ఖచ్చితంగా మధ్యాకాగానికి వస్తాడు కదా మధ్యాకర్షణం కోసం ఇక్కడ ఉందా వాక్యం ఎందుకు చెప్పలేదంటే మా పాస్టర్ చెప్పిండ అరే మీ పాస్టర్ గురించి నేను తప్పు లెక్క పెడతాను నువ్వు చెప్పు నువ్వు చూసినావు ఎక్కడన్నా వాక్యం బైబుల్లో లేదు నేను పుస్తకం చదివిన ఒక పాస్టర్ పుస్తకం పుస్తకం చదువుతున్నావు కానీ బైబుల్ చదవవా బైబుల్ అని కనిపించదా వాక్యం ఉంటే ఒకవేళ ఉంటే దేవుడు మన చూపించడా తప్పకుండా చూపిస్తాడు దేవుడు చూపించకుండా నువ్వు ఏమేవో సమర్థించుకుంటున్నావు అంటే నువ్వు చూడ ఎంత ఎంతగా దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి లేదు ఎవడో రాసిన పుస్తకం అని చెప్తున్నావు ఎవడో పాస్వాడు చెప్పిన చెప్తున్నావు కానీ నీ అంతటా నువ్వు వెతకలేవా నీకు దా చదునికి రాదా ఉందా వాక్యం ఆరితిగా పాత నిబంధన కాలంలో ఎక్కడన్నా ఒక్క ఒక్క విషయం ఎతవడ సంగతి సంబంధించిన విషయాలు ఎక్కడ మన ప్రభు కూడా చెప్పలేదు మన ప్రభు దానికి ఉల్టా చెప్పి నేను మీకు యోహాన్ సువార్తలో తండ్రి వీరిని ఇక్కడికి వెళ్ళి తీసుకొని కొమ్మని నేను ప్రార్థించలేదు ఆయన ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వా మమ్మల్ని ఎత్తవడే సంఘానికి చిన్నపరచు ప్రవ్వా అని నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు నీ ప్రభుకి విరోధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ప్రభుకి నీకు ప్రేమ నీ ప్రభు మీద నీకు ప్రేమ లేదన్నట్టు ఇతరు ప్రేమిస్తే నా గుర్రెలంగా నా మాటలు గైకోను నా గురంగా నన్ను ప్రేమించేవారు నా మాటలను గైకోంటారు అన్నట్టు నిజంగా నేను ప్రేమించేవాడు నువ్వు ఆయన ఆయన ఆయన మాటను గైకోనలా తండ్రి వీరిని ఈ లోకంలో నుంచి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం గాని అపవాది నుంచి కాపాడమని నేను ప్రార్థిస్తున్నా అన్నాడు కిషుల గురించి నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో ఎవరు నేను పోగొట్టుకోవడం లేదు తప్ప అని ప్రార్థన చేశా ఆయన ప్రార్థనకి ఈరోజు మతక్రైస్తవ జీవితం అంతా విరోధంగా ప్రార్థన చేస్తుంది పాస్టర్స్ పాస్ట్రమ్మలందరూ ఎక్కడ పోయినా కానీ ఆ ప్రార్థనకునిపిస్తాడు ప్రవ్వ మమ్మల్ని ఎతవడ సహాన్ని సిద్ధపరచు ప్రవ్వా అక్కడే తెలిసిపోతుంది అప అబద్ధ బోధ వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇంకా ప్రకృతి సహజంగానే వాక్యాన్ని చూస్తారు నువ్వు అడిగితే చూసినంత కాలము నీకు కనిపించాడు ఎంతో మంది చరిత్రాత్మకంగా పలని రోజు ప్రభు వస్తాం అనేసి రాత్రి ఎందుకు రాడు మీరు ప్రకృతి సహజంగా వాటిని చూస్తారు కాబట్టి ఎప్పటికి రాడు ఆయన దొంగ వాళ్ళే వస్తా చూడండి పద్నాలుగు వచ్చాను ప్రకృతి సంబంధి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి మెంటలోడు మనం అసలు వాడే వెంట మెంటలోడు కానీ క్రిస్టియన్స్ ని మెంటలోడు అంటాడు ఎందుక తెలుసా నిజంగా క్రైస్తవాళ్ళు మెంటలో లే ప్రకృతి చూస్తున్నారు కాబట్టి ప్రతి వాక్యాన్ని నిజంగా మెంటలో ఒక అన్నిని ద్వారా దేవుని గుర్తెరగని మనిషిని ద్వారా దేవుడికి బుద్ధి చెప్తున్నాడు బీలాంకి గాడిదంతా బుద్ధి చెప్పినట్లు దేవుని బిడ్డలకి అనుమణ ద్వారా బుద్ధి చెప్పిస్తాడు వాడు గాడిన ఉన్నాడు ఎందుకంటే వాడు ప్రకృతి సహజంగా ఉన్నాడు కాబట్టి నేను వాడిని దిడతలేదు కానీ వాక్యం ఆ రీతిగా వాళ్ళ గురించి ప్రకృతి సహజంగా ఉన్న ఈ లోకాతిత్తంగా ఉన్న వాళ్ళు సైంటిఫిక్ గా ఆలోచించే నేను కూడా సైంటిఫిక్ గా ఆలోచిస్తా కానీ ఈ బాగా అర్థం చేసుకున్నా సైంటిఫిక్ గా సైన్స్ సైన్స్ నేను చదివిన కాబట్టి దేవుని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నా వాడు సగం సైన్స్ చదివింది కాబట్టి వానికి అర్థం కట్టలేదు సైన్స్ చదివిన వాడు బయలు చదువుతాయి తెలిసాడు ప్రతిదీ అతికినట్లుంటుంది సైంటిస్ట్ ఏమిటది అరే మీరు మెంటలో ఏడు రోజుల్లో ఎక్కడ సృష్టిస్తాడు దేవుడు ఈ లోకాన్ని ఏడు రోజులలో మొత్తం సృష్టిని సృష్టించగలరా అని వాడు ప్రశ్నలే ఇస్తాడు వాడు నిన్ను నువ్వు జవాబు ఇవ్వాలి కానీ నువ్వు చెప్పగలవా ఏడు రోజులు ఒక రోజు దేవుని దృష్టిలో వెయ్యి రోజులైన ఎన్ని రోజులైనా నువ్వు చెప్పగలవా దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి దినములతో సమానం వెయ్యి సంవత్సరాలతో సమానం అన్న విషయం నువ్వు చెప్పగలవాళ్ళకి వాడు అంటాడు అదంతా మ్యాజిక అటే అయిపోతుందా ఒక ఒక ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఒకరోజు అయిపోతుందా దాన్ని ఇస్క తీసుకురావాలా సిమెంట్ తీసుకొని రావాలా ఇటుకలు తీసుకొని రావాలా మాఫ్ లేయాలా తొంగాలా అన్ని నీళ్లు కొట్టాలా దానికి ఒకసారి టైం వాళ్ళు అట్లా మాట్లాడతారు కాబట్టి నువ్వు సైంటిఫిక్ గా ఆది ఉన్న వాక్యాలను చెప్పగలవు వాళ్ళకి నేను చెప్పగలను ఎందుకంటే సైంటిఫిక్ సైన్స్ నేర్చుకున్నా కాబట్టి వాక్యం కూడా నేర్చుకున్నావు కాబట్టి నేను మనకి సమాధి చెప్పగలను కానీ క్రైస్తవులు చివరి కాలంలో అందరు ఎందుకు ఓడిపోతారంటే గొప్ప జనం అందరు ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ప్రకృతి సహజంగానే ఉన్నారు కాబట్టి ఆత్మీయమైన విషయాలని వాళ్ళు గ్రహించలేరు అని ఇక్కడ చూడండి ఆత్మవిషమైన ఆత్మ విషయములు అంగీకరింపరు అవి అతనికి వెరితనంగా ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతనే విభజింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు నిజంగా ప్రకృతి సహజంగా ఉంటే ఈ వాక్యాన్ని నీకు అర్థం కావు నువ్వు వాటిని గ్రహించాలంటే ఆత్మానుసారంగా ఉంటేనే అని ఉందా లేదా ఆత్మ అనుభవం అనుభవం అంటే అడుగడుగును నువ్వు ఆత్మీయ సత్యంలోకి వెళ్తుంటే ఇవన్నీ నువ్వు బాగా తెలుసుకోవాలి ఆత్మ అనుభవం అంటే ఒకరోజు వచ్చే అనుభవంతో రోజు ఫస్ట్ టైం నువ్వు ఆత్మ బంధుకం ఆడపేసుకునేది కాదు ప్రతిరోజు కొత్తగా నూతనంగా అభిషేకం పొందుకుంటూ పోవడం అనేది ఆత్మానుభవం నువ్వు ప్రతిసారి ఈ యొక్క సత్యాన్ని గ్రహించినప్పుడు నీకు నూతనంగా అభిషేకం నూతనంగా ఆత్మాభిషేకం అవుతూ ఉంటుంది అది ఒక అనుభవం ప్రతిరోజు ఒక సత్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు ఆత్మానుభవానికి వస్తూ ఉంటావు అటువంటి అనుభవంలో పోయి పోయేవాడే వీటిని వివేచిపగలరు వివేచన ఒకసారి వస్తుందా పేతులకు ఒకేసారి వచ్చిందా యోగులు ప్రవచం అని ఎట్లా ఒకసారి రాలేదు కదా పేతులు సంపూర్ణంగా ప్రవచంలో అర్థం చేసుకుంటే టైం చాలా పట్టింది అతను మనకి మనకు కూడా చాలా పడుతుంది కదా చాలా కాలం పడుతుంది సరే ఇంకా ఆయన వచ్చే తర్వాత ఇంకెన్నెన్ని బయలుపరచాలి కాబట్టి మనకు టైము ముందు వరిగెత్తు కావుంది కదా ఇంకొక ఇంకొక టెన్ మినిట్స్లో మనం క్లుప్తంగా తెల్ల గురానికి సంబంధించిన వాక్యలు ధ్యాన్ని ముగించుకుందాం వచ్చేవారము ఎర్రగురం ఈరోజు ఈ వారం ఆరంభించాము వచ్చే వారం త్వరగానే స్టార్ట్ చేసుకుందాం తక్కువ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఎట్లా రికార్డింగ్స్ ఉంటే మీరు తర్వాత కూడా వినచ్చు ఇక్కడ మనకి టైం సరిపోతలేదు అందుకనేసి ఎర్లీగానే స్టార్ట్ చేస్తాం పాటలు తగ్గించుకుంటాం ప్రార్థనలు చేస్తాం పాటలు తగ్గిస్తాం స్ట్రైట్ అవే వాక్యంగా వెళ్ళిపోదాం ఎందుకంటే ఎర్రగుర్రానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి సరే దాని గురించి మనం చాలా దీర్ఘంగా ధ్యానించాం కూడా ఎర్రగుర్రా అర్థం చేసుకోవాలంటే మీరు ఉపధ్య ప్రవర్శనాలు ధ్యానించాలి ఒకటే అధ్యాయం ఉంటుంది బైబిల్లో ఉపధ్య ఉపధ్య మొదటి అధ్యాయము ఏడవ వర్షాలు మనం ఛాన్సాలు ధ్యానించిన దానికి సంబంధించింది ఉభ్య అంతా ఎర్రగురానికి సంబంధించిందే ఓ రీతికి ఉపమాన్యుక్త మనం అర్థం తీసుకోవాలంటే అసలు ఎర్రగురం దేనికి సంబంధించిందంటే ఏషావు సంతతికి సంబంధించింది ఏషాగు సంతతి ఎర్రని వాడు ఏషావు అంటే ఎర్రవాడు అని అర్థం కదా ఎర్రని రంగు గలవాడు అంటే శరీరం వెంట్రుకలు ఉన్నాయి అన్న విషయం మనం గమనించిన కాబట్టి ఏషావు అంటే ఎర్రనివాడు లేక రోమములు తర్వాత ఏషావు ఎటువంటి వాడు శారీరకంగా జీవించినవాడు అని అర్థం ఏషాగు దేవుని ఆస పొగక్కున్నవాడు పొందుకోవడం కాదు పోగొట్టుకున్నవాడు తన జస్వతపు హక్కుని పోగొట్టుకున్నవాడు కాబట్టి ఏషావు సర్పములకు తేళ్లకి సాదృశ్యం ఆ గుంపది కాబట్టి ఏషావు సర్పములకు సాదృశ్యం అని కూడా మనం చేస్తాం యాకోబు గొప్ప సాదృశ్యం అని కూడా అర్థం చేసుకోవాలా అనదమ్ములు సహవాసం అంటారు ఎప్పుడు ఇద్దరు కానీ వాళ్ళిద్దరు పడదు కానీ కలిసే ఉంటారు అన్న విషయం చూపిస్తున్నాడు అదే రీతిగా యుగ సమాప్తిలో కూడా సర్పములు తేళ్లతో పాటు గొప్ప కలిసి ఉంటుంది విషయం ఒక రీతిగా అర్థం చేసుకోవాలా క్లుప్తంగా తెల్ల గురాలకు సంబంధించిన విషయాలు మనం ధనిస్తాం జకరే గ్రంథాలను చూసిన ఈ యొక్క దర్శనము ప్రకృతి సహజంగా ఈ దర్శనాలన్నీ నెరవేర్నాయి అని ఒకసారి ధనించిన మనం ప్రకృతి సహజంగా ఈ ప్రవసన నెరవేర్నయి అంటే పాత్ర నిబంధన కాలపు విధానం ప్రకారంగా ఈ ప్రవసాలను నెరవేర్నాయి ధాన్యాలు చూసిన ఆ మృగములు ఈ జకరే కాలంలో చూసిన ఈ నాలుగు గుర్రములు ప్రకృతి సహజంగా నెరవేరినాయి అంటే ఫిజికల్ అంటాం దాన్ని కానీ ఇప్పుడు ఆత్మీయ దృష్టిలో నెరవే నెరవేరాల్సినవి ఎందుకంటే మన కాలంలో ఈ వాక్యం నెరవేర అదే విషయాన్ని మనము దాని గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో చెప్పడం మనం చూస్తాం ఒకసారి చూడండి అప్పుడే అర్థం ఇది మన కాలానికి ఏరితీగా సంబంధించింది ప్రవచనం చాలా మంది ప్రకృతి సహజంగా ధ్యానించి ఇవన్నీ నెరవేర్పోయినాయి అనేసి ధాన్యుల గ్రంథం ధ్యానించారు వాళ్ళు చేసిన తప్పే అక్కడ అది ప్రతి బైబిల్ కాలే జరుగుతున్న తప్పు అదే ఇవన్నీ ఆల్రెడీ నెరవేర్పోయినాయి బ్రదర్ చూడు నెమ్కర్ దజర్కి సంబంధించిన ప్రవచనం చెప్తున్నాడు ధాన్యలు నెబుక దర్ కాలం అయిపోయింది కదా కాబట్టి ప్రవచనం నెరవేరిపోయింది ఇంకా మనకు అవసరం లేదని చెప్తున్నారు కానీ అవన్నీ గతించినాయి ఇదిగో సమస్తం కృతమైన దేవుడి వాటిని క్రొత్తగా చేసిండు మన కాలంలో తీసుకొస్తాడు తిరిగి రప్పిస్తున్నాడు ప్రసంగి ద్వారా కదా వాటన్నిటిని తిరిగి రప్పిస్తాడు ఇంతకు ముందున్నవే అవి కానీ ప్రభు వాటిని తిరిగి రప్పిస్తాడు అని మనకి జ్ఞాపకం వేసిండు ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఈ విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తారు చూడండి వారి ప్రభుత్వం ఒకప్పుడు ఉండే ఈ మూడు ఈ గుర్రాలకు సంబంధించినవి సర్పములు తేళ్లు గొప్ప వీటికి సంబంధించినవి అన్ని ఒకప్పుడు అవి ప్రకృతి సహజంగా పెద్ద రాజ్యం అది బబులున్ ఒకప్పుడు లేక రాజలన్నీ ఒకప్పుడు అన్న విషయాన్ని చూపిస్తాడు అది నేను మీకు కొన్ని వారాల క్రితం కూడా చూపించింది నేను గుర్రము ఇంగ్లాండ్ లేక బ్రిటన్ బ్రిటన్ అంటే ఇంగ్ ఇంగ్లాండ్ దేశాన్ని బ్రిటిష్ రాజ్యానికి సాదృశ్యం తెల్లని గుర్రం కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళకి తెల్లని వాళ్ళ జెండా తెల్లగుంటది అది తర్వాత ఎర్రని గుర్రము రష్యాకి సాదృశ్యం కాబట్టి రష్యా ఒకప్పుడు పరిపాలించింది ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్రపంచం అంతా పరిపాలించింది మొన్నటి వరకు పరిపాలించింది ఈ రోజు ఎర్రని రష్యాకి సాదృశ్యం కాబట్టి వాళ్ళంతా ఎప్పుడు చూసినా రష్యా చూపిస్తున్నప్పుడు అంతా ఎరుపుని చూపిస్తూ ఉంటారు వాళ్ళది కూడా సిపిఐ పార్టీ ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు సిపిఐ పార్టీ ఉంటాయి మూడు నాలుగు నుంచి ఎర్ర జెండాలు ఎక్కడ చూసినా కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు ఎరుపు ధనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కడ చూసినా ఎర్రని వస్త్రాలు వేసుకుంటారు వాళ్ళు ఎర్రని కోట్స్ ఎక్కడ చూసిన వాళ్ళ జెండా కూడా ఎర్రగా ఎర్రగుండి దాని మీద చుక్కలుంటాయి అనుకుంటా జ్ఞాపకం లేదు కూడా ఎర్రగా కాబట్టి రష్యా అంటే ఎర్రని గుర్రానికి సాదృశ్యం నలుపు నల్లని గుర్రము జర్మనీకి సాదృశ్యం దాని తర్వాత ధూమ్ర గుర్రము లేక పేల్ కలర్ పేల్ హార్స్ అని అది మట్టుకు అన్నిటి మూడిటి కంటే విభిన్నమైనది దాని గ్రంథంలో చూసినప్పుడు ఆ ప్రవశనం మనం ధరించాం ఒక రోజు దానివి కనిపిస్తున్న ఆ నాలుగు జీవులు మొదటి మూడు చన విశదీకరించగలిగిండు వాటి మొహం ఎట్లుంది వాటి కాళ్ళు ఎట్లనే వాటి అని చెప్పిండు కాని నాలుగవది మొదటి మూడిటి కంటే భిన్నమైనది అని చెప్పిండు అంటే నాలుగవది అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పిండు దానిలో కూడా అర్థం కాలేదు ఇది ఏం ఇది ఏం జీవి దీని నేను ఎప్పుడు నా జీవితంలో దీనికి దీని ముఖమేంది దీనికి ఎక్కడున్నాయి దీనికి కళ్ళు ఎక్కడ ఉన్నాయి దీనికి కొమ్ములు ఎక్కడున్నాయి దీని కాళ్ళు ఎక్కడున్నాయి ఆయన గ్రహించలేదు అది చూసి మనం వారం ఒక రెండు వారం రెండు వారాలు అది మొదట ఉన్న మూడు మృగముల కంటే భిన్నమైంది అంటే టోటలీ ఆపోజిట్ ఉంది అని చెప్తున్నాడు అంటే దానికి కాళ్ళు ఎక్కడున్నాయి దాని చెవులు ఎక్కడున్నాయి దాని మొహం ఎక్కడుంది దాని కొమ్ములైంది అది ఎట్లా ఉంది కూడా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి భిన్నమైంది అంటే భిన్నమైంది అంటే బాగా అర్థం చేసుకోండి నువ్వు సర్పాన్ని బాగా గుర్తించగలవు తేళ్ళని బాగా అర్థం చేగలవు గొప్పచనం అర్థం చేసుకోవు ఈ మూడు కలిస్తే ఎట్లుంటుంది ఒక బొమ్మ నేను తయారు చేస్తా ఒక బొమ్మను తయారు చేసి అది పాము అది తేళ్ళ లాగా అది మనుషుల లాగా ఉంటుంది ఇంతగుంటుందా లేదా ఆ అదే భిన్నమైందంటే అన్ని కలిస్తే భిన్నమై అది ఇంకో రీతిగా అర్థం చేసుకుంటే దానిలకు కలిగి దానిలు కలిగిన దర్శనంలో నెప్పుకొంది జరగలే దర్శనం అది దాని గారి బొమ్మ ప్రతిమ నెబుకలిన దర్శనం నెబుకద్దగలిగిన దర్శనంలో కూడా దుష్టము భిన్నమైనది ఎందుకంటే ఆ బొమ్మ వింతగుంటది ప్రతిమ వింతగుంటది శరీరము మట్టి దాని భుజములు ఎట్లున్నాయి దాని ఛాతిభాగం ఎట్లుంది దాని తర్వాత దాని తొల వరకు ఎట్లుంది ఆ మట్టి ఇనుము కంచు ఇత్తడి అంత కలిసినే కదా పిచ్చి పిచ్చిగుంది ఊహించానిగా పిచ్చి పిచ్చిగుంది ఇది చివరి కాలంలో ఉంటది దాని అని దేవుడు చూపించిండు అతనికి నిబోధనకి అప్పుడు దాన్ని చెప్తాడు కొంతకాలంకి ఇటువంటి ప్రతిమ ఉంటుంది లోకంలో అని చెప్పిండు బట్ అన్నిటికంటే ఇప్పుడు ఎవరన్నా బొమ్మ చేస్తే రాగి బొమ్మ చేసుకుంటాడు చెక్క బొమ్మ చేసుకుంటాడు లేక బంగారుతో చేసుకుంటాడు వెండితో చేసుకుంటాడు ఇనుముతో చేసుకుంటాడు లేక కంచితో చేసుకుంటాడు కానీ ఎవడన్నా అన్ని పిచ్చి పిచ్చిగా చెయ్యి కొమ్మ కట్టెతోని చెక్కని ఛాతి ఇతడితోని ఇత్తడితోని తొడభాగము నడు నుంచి తొడభాగము ఇనుముతోని కాలు మోకాళ్ళ నుంచి కిందికి మట్టితోని చేస్తాడు ఆ బొమ్మని ఎందుకు దేవుడా చూపించండి చెప్పండి అది భిన్నమైంది ఈ లోకంలో ఉండే బొమ్మలకు అన్నిటికీ భిన్నమైంది భిన్నం అంటే ఆపోజిట్ అని అర్థం వ్యతిరేకమైంది అని అర్థం కాబట్టి భిన్నమైంది ఎట్లుంటది అంటే అన్ని కలిసినయి అని అర్థం అంటే సర్పంలు తేళ్లు గొప్పజనము కలిసినది దినమైంది కాబట్టి చివరి గుర్రము లేక చివరి మృగము భిన్నమైంది ఇప్పుడు ప్రకటన చూస్తాము ఆ చివరి మృగము దాని కనిపిస్తున్న చివరి మృగము యోహాను భక్తునికి ఒక రకమైన నాచురంగు గల గురంలా కనిపిస్తుంది నాచురంగు గుర్రాన్ని మీరు ఎప్పుడైనా చూసింద్రా మీ లైఫ్ లో గుర్రము తెల్లగుంటది చాక్లెట్ కలర్ ఉంటుంది నల్లగుంటది తెలుపు నల్ల మచ్చలు ఉంటాయి కానీ గ్రీన్ కలర్ గుర్రం గుర్రాన్ని ఎప్పుడైనా చూసారా మీరు గ్రీన్ కలర్ అంటే ముస్లింస్ జెండా ఉంటారు చూడు ముస్లింస్ మసీద్ దగ్గర అక్కడిక్కడ దర్గాల దగ్గర జెండా పెడతారు ఎట్లుంటది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ నాచు అంటారు నీళ్ళలో నాచి పాచి పాచి మీరు ఆంధ్ర దగ్గర పాచి అంటారు ఆ పాచిరంగు ఇంగ్లీష్ లో క్లోరోస్ అంటారు లేక పేల్ అంటారు పేల్ కలర్ అంటారు నాచిరంగుతో కలిగిన గుర్రా మీరు ఎప్పుడన్నా చూస్తుంటారు మీ లైఫ్ లా నైతే ఎప్పుడు చూడలేదు ఇంతవరకు సినిమాలో కూడా చూడలేదు ఒకప్పుడు సినిమాల్లో చూసినా నేను చూడను ఇప్పుడు టీవీ వెళ్ళిన సినిమా నాచురంగు గల గుర్రము అన్ని గుర్రముల కంటే సరే తెల్లని గుర్రము ఎరని గుర్రము చుక్కలు చుక్కలు గల గుర్రములు చాలా చూసిన కానీ నాచురంగు గుర్రము పాచిరంగు గల నేను ఇంతవరకు చూడలే అంటే అది అన్నిటికంటే మొదట ఉన్న మూడిటి భిన్నమైనది అంటే అది అన్ని కలిస్తే వచ్చేది అని అర్థం ఇనుము మట్టి ఇత్తడి కలిస్తే వచ్చేది అంటే అసలు కలవవు మట్టి ఇనుము కలవదు ఎప్పుడు కూడా ఎట్లు ఎట్ట కలుస్తుంది మట్టి ఇనుమేమో మెటల్ అది మట్టి ఏమో కరిగిపోయాడుది ఇనుము ఇత్తడి కలవవు ఇత్తడి బంగారం కలవచ్చు రాగి బంగారం కలవచ్చు కానీ ఇత్తడి ఇనుము కలవదు సర్పంలో తేలకి కలవదు కానీ సర్పంలో ఎట్లుంటే తెలుసా కాస్త ఇష్టం లేకున్నా వానంత పాటు దొరుకుతా ఉంటాయి మాడు మంచోడు కాకుండా వాంటపాటితాయి ఎందుకంటే ఐడెంటిటీ కావాలి నేను పలాని చర్చోడిని పలాని వ్యక్తిని పలాని సంఘ సమస్యని ఆ గుర్తింపు కొరకు వాళ్ళు దిగుతూ ఉంటారు గొప్ప జనం ఎప్పుడు వాళ్ళంటా పడుతుంటారు ఎందుకంటే ఇది వదిలేస్తే నేను చచ్చిపోతే నాకు సమాధిస్తా తోట ఓడిస్తాడు నా పిల్లలకి పెళ్ళిళ్ళకి ఓడిస్తాడు శారీరకమైన బుద్ధి కదా ఇక్కడ ఈ విషయాన్ని మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను మీకు ఎన్నిసార్లు నేను మీరు ఎక్కడి నుంచో బయటకు వచ్చిన వాళ్ళు మీకు భయం అవసరం లేదు నేను చనిపోతే నేను చనిపోతే అన్న భయం కూడా లేదు ఫస్ట్ పాయింట్ చనిపోయినాక ఎందుకు అలా చేస్తావు సపోజ్ నువ్వు చనిపోయినాక నీ శవం గురించి నువ్వు ఎందుకు భయపడ నీ పిల్లలని తల్లి ఎవరుంటే బతిపెడేవాళ్ళు నీకు రక్త సంబంధతులు భయపడతారు కదా బాధపడతారు అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి బాధపడితే దేవుడు ఖచ్చితంగా ఐడియా ఇస్తారు ఎందుకంటే నువ్వు దేవుళ్ళలోనే మరణించినా కాబట్టి ప్రభుల మరణించిన కాబట్టి మనకి చాలా మంది పాస్టర్స్ తెలుసు చాలా సంఘాలు తెలుసు నేను చనిపోయినా మీ బాడీస్ గురించి మీరు వరి కావద్దు నేనైతే వరిగాను ఎందుకంటే నాకు దేవుడి దర్శనం చూపించింది నేను ఎక్కడో చనిపోయినట్టు వృద్ధాప్యంలో ఏదో ఊర్లో నేను చచ్చినట్లు నేను మంచం మీద నులక మంచం మీద బండబెట్టిందని నా దర్శనం నేను చెప్తాను మీకు నేనేం గొప్పని కాదు ఆ దర్శనం నేను చూసినాను చుట్టూ నా రక్క సంబంధి ఎవ్వరు నా పిల్లలు భార్య చుట్టాలు ఎవ్వరు లేరు అంతా టర్బన్లు వేసుకుని గోసులు కట్టుకున్నారు అది ఎక్కడ నాకు తెలియదు అది అది సౌత్ ఇండియానా బయట దేశం కూడా తెలియదు నాకు అలా దర్శనం వచ్చింది నేను చనిపోతున్నా నా దర్శనం దేవుడు చూపించింది దేవుడు తప్పక చూపిస్తారు మనందరికీ నీ కాలము నీ సేవ జీవితం ఎట్లా ముగిస్తా చూపిస్తాడు ఆ చూపించినాక నువ్వు మర్చిపోతావా నువ్వు ఇంకా ఆసక్తితో దేవుడి జీవిస్తావు కాబట్టి ఏ పోయిన వారము ఒక పాస్టర్ చాలా బాధలో నా ఆఫీస్ కి వాళ్ళ తండ్రిని తీసుకుని వచ్చింది నాకేమైపోతుందో అని భయం వేస్తుంది అన్న నువ్వు అంతగా సేవ చేస్తున్నా నీకు ఏమైపోతుంది నీకెందు భయం సరే వచ్చినవన్నీ మనం ఆదరించాలా మనం కోపగించినట్లు కించపరిచినట్లు మాట్లాడడం నువ్వు నిజంగా ప్రభులో ఉంటే నీకు ఎందుకు భయం ఉంటుంది నాకు క్యాన్సర్ వస్తుందేమో అని భయం ఉందన్న అరే నీకు ఎవరు చెప్పిండు నీకు అనుమానం చూడండి ఎందుకు మనం ఇటువంటి భయముల చేత వెంపడుతున్నాం అంటే సైతాన్ని నేను అర్థం నీ వెనుకవాడు ఎప్పుడైతే పాపం వచ్చిందో భయం వచ్చింది ఆదమ్మా వాళ్ళకి అంతవరకు భయం లేదు వాళ్ళకి నీకు నువ్వు భయపడుతున్నాడు నీళ్ళు పాపం ఉన్నదండి నువ్వు శారీరకంగా తరదు నీకు భయం వస్తుంది ఆడంబరంగా జీవిస్తున్నావు అంటే నీకు భయం వస్తుంది ఎందుకంటే ఎవరిన్నా కానీ నా మీద ఆస్తు మీద కన్నేసినాడు అని భయం ఉంటుంది నువ్వు ప్రభులో ఉన్నంత వరకు నువ్వు పదవ దిబడగోరే జీవితం ప్రతిరోజు చచ్చిపోతున్నావు నువ్వు శవం అనుకున్నప్పుడు నీకు ఎందుకు భయం ఉంటుంది నువ్వు సేవకులు అయినప్పుడు నీకు ఎందుకు భయం ఉంటుంది క్రైస్తవ జీవితంలో అటువంటి స్థితిలో మనుషులు జీవిస్తున్నారు ఫాస్టర్ ప్రభుని నమ్ముకున్నాక నువ్వు పాపంలోకి వెళ్ళి బయటకు భయపడవు అందుకే భయపడకుడి అని ఎప్పుడు హెచ్చరిస్తున్నాడు ప్రభు భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచడు భయపడకుడి నేడు మీరు దేవుని అద్భుతమైన కాలంలో చూసేదారు అని లుక సువార్తలు ఎన్ని ప్రాంతాలలో ప్రభు మాట్లాడతారు ఎంతమంది వచ్చినప్పుడు కూడా అమ్మ భయపడకు అమ్మా అంటాడు భయపడకమ్మ ముందుగా అంటాడు లేదా స్త్రీ స్వస్థ పొందినాక ఆ యాయుర్తో కూడా మాట్లాడతాడు అయ్యా బోధకుని బాధ కూతురు చనిపోయింది అంటే భయపడకు అంటాడు యాయుర్తో దేవుని విధానం నువ్వు పాపంలో ఉంటే భయం వస్తుంది నువ్వు పాపంని విడిచిపెట్టాగా నువ్వు భయపడవు నేను భయపడను అని ఇద్దాకా పాఠాడుతున్నావు కదా ఆపత్కాలంలో తన పరసలలో నన్ను దాచినప్పుడు నేను భయపడను ను పాటవాడినా కానీ నీకు భయం వస్తుంటుంది రేపు ఏమవుతుందో క్షణంలో ఏమవుతుందో నాకు ఒకసారి జ్ఞాపకం ఉంది కొంతకాలం కొన్ని సంవత్సరాల క్రితము ఒక సంఘంలో నేను అది అప్పుడే ఆరంభమైంది సంఘం కనీసం ఒక మంది ఏముంటారు అంటే మంది పది మంది ఉంటారు సంఘంలో ఈ రోజు రెండు మూడు మంది పడతారు ఆ సంఘంలో కానీ నేను పోలే ఆ సంఘానికి ఎందుకంటే మన కాలం అయిపోయింది అక్కడ సేవ నువ్వు స్థాపించినాక సేవ నువ్వు తిరిగి పోవద్దు అది నువ్వు తీర్మానించుకున్నావు నీ లైఫ్లో ఎందుకంటే పౌరు అత్త పౌలు తిమోత్తికి ఒప్పు చెప్పినాక మళ్ళా పోయింది అక్కడికి లెటర్స్ రాసిండు కానీ తిమోదీకి పోయిందా బెరియాకి పోయిందా తెసలోనికా పోయిందా ఎక్కడ పోలే లెటర్స్ రాసిండు అంతే నేను తిరిగి వచ్చినప్పుడు అన్నాడు అంతే పోయినట్టు కూడా ఎక్కడ చరిత్రలో ఆయన సంఘాలు స్థాపించినాక ఎక్కడ కూడా పోలే తాను ఈ రోజు ఉన్న సంఘాలు స్థాపించి దానికి ఆనుకొని అక్కడ జీవిస్తారు ఎందుకంటే అది ప్రాపర్టీ దానికి ఆస్తి ఉంది దానికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి దానికి ఫండ్స్ వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి శరీరంగా మనం అట్లాంటి మైండ్ పెట్టుకో నేను పెట్టుకోలేదు మొదటి నుంచి నీకు కనీసం మూడు సంఘాలు బాగా సేవ చేసిన వాడిని చాలా గంభీరమైన సంఘాలు ఎక్కడ వచ్చాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి వాటికి పాస్టర్స్ ఓనర్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కుటుంబానికి కానీ నేను మళ్ళీ ఎప్పుడు పోలి అక్కడికి ఉంటాను ఎంత పిలిచినా బోన్ నెంత ఎందుకంటే అది కాదు నా పిలుపు మనము అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక సంఘాలలో ఈ యొక్క బయలుపరచబద్ద సువార్థం ప్రకటించాలి ఒక దానికి అంటుకొని జీవించే జీవితం కాదు మనకు ఎందుకంటే పౌలు సేవ విధానం అట్లే అట్లుండే ప్రతి శిష్యుని సేవ విధానం అట్లుండే కానీ ఈ రోజు అట్లా లేదు ఈరోజు అందరు గూడు కట్టుకొని అక్కడనే కుళ్ళిపోతున్నారు ఎప్పుడైతే దొంగలి పురుగు గూడు కట్టుకొని బయటికి రాదో అందులో కుళ్ళిపోతుంది అది అది సీతాకొక్క చిలిక లాగా బయటికి రావాలా దాన్ని ఛేదించుకొని బయటకు వస్తేనే వస్తుంది అది నాకు ఇక్కడే బాగుంది చీకటి చల్లగా బాగుంది అంటే అది చచ్చిపోతుంది అది మన జీవితంలో కూడా అంతే మనం దొంగలి పురుగు ఉపమానాన్ని అర్థం తీసుకోవాలి నువ్వు గొంగలిపూడిలాగా ఉండడానికి వెళ్ళలేదు నువ్వు సీతాపికలాగా ఉండాలంటే ప్రత్యేక వెళ్ళిపోతున్నా నిన్ను దేవుడు ఎక్కడ నడిపి అక్కడ వెళ్ళిపోవాలా నేను మీకు చెప్తున్నాయి కదా నేను ఒక సంఘానికి వెళ్ళాను గత రెండు మూడు నెలల క్రితం వాళ్ళు రెండు మూడు సార్లు ఆహ్వానించారు రెండుసార్లు వెళ్ళిన అంతే నేను నేను చివరిసారి వెళ్ళినాక ఈరోజు ఆ సంఘం లేదు నేను ఎంతగానో వాళ్ళని హెచ్చరించిన మీరంతా ఆచారబద్ధంగా జీవిస్తారు ఇవన్నీ తప్పు ఆ క్షణం ఆ పాసరికి నేను అంటే కొంత కష్టం అనిపించింది నా గురించి కొంచెం వ్యతిరేకంగా మారాడు ఇక్కడికి వచ్చింది కూడా పాస్త రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చింది మీరు గుర్తుపట్టరు ఆయన ఆయనతో నేను ఇక్కడ సాక్షి కూడా పంచిపించిన్నాను పంచుకున్నాడు ఆయన పేరు కూడా ఉంది ఇందు ధానియాల గ్రంథం నుంచి ఉంది అనిస్తాను చర్చి మా సభ్యుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోండి యాభై తీసుకున్నాడు ఇంకో దగ్గరికి కొంత డబ్బులు తీసుకున్నాడు తీసుకొని ఎవరికి చెప్పకుండా ఒకరోజు రాత్రి వచ్చి కార్లో అన్నీ కూడా వేరికి ఫ్యాన్లు మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్లు మైక్లు అన్ని కు కార్లు వేసుకొని గాయమైపోయింది అంత గద్దరగోళం అయిపోయింది ఇట్లుంటే కష్టం అయిన ఆయన అట్లంటే ఆయన శ్రమల పోతాడు సంఘాన్ని అంతా శ్రమల గుండా నడిపిస్తాడు ఈరోజు చర్చ్ ఏం లేదు అట్లా క్లీన్ అయిపోయినాయి ఏం లేదు కుర్చీలు కూడా తీసుకొని పోయినట్ట సంఘాన్ని అట్లా విడిచిపెట్టి వెళ్ళేవాడు వాడు కాపర్య మళ్ళా గంభీరంగా ప్రార్థన చేసిండు గంభీరంగా వాక్యాలు చెప్పిండి మన మన సవాసాలకు వచ్చినవాడు చూడండి ఇదే బాగా అర్థం ఒకసారి బయటకు వచ్చిన వాడు తిరిగి లోపల పోడు పోయి వాయిన వాడు ఏమవుతుంది దాన్ని బట్టినా చూస్తే నీకు కూడా పడుతుంది అన్నాడు అందుకే మనం చూసిన ప్రాబ్లు ఆ విషయం ఎన్నిసార్లు బొబులో నువ్వు కూలిపోయాను కూలిపోయాను ఎందుకని దొంగలకు మారింది దాని నుంచి మీరు బయట రాకపోతే దానికి బట్టు తెగుళ్ళు మీకు పడతాయి అన్నాడు వాళ్ళందరూ ప్రాలాపిస్తూ ఉంటారు నువ్వు ప్రాలాపించాల్సి వస్తావు లోపాలు ఉంటాయి బట్ గురించి మనము ఆలోచించి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే యుగ సమాప్తిలో మతపరమైన వాళ్ళందరూ అంతే వాళ్ళు ఎప్పుడు దోచుకుంటారు నేను యాక్చువల్గా ఎర్రగురానికి సంబంధించిన వాక్యాలను చెప్పినప్పుడు అవి చాలా తేటగా వస్తాయి ఎట్లా వాళ్ళు దోచుకుంటారు అన్న విషయాలు చాలా తేటగా ఉన్నాయి బైబిల్లో వాళ్ళు ఏ రీతిగా దోచుకుంటారు గొప్ప జనాన్ని ఎట్లా మరణానికి అప్పగిస్తారో అంత క్లియర్గా దేవుడు మనకి భద్రపరిచింది వాక్యంలో అవన్నీ మనం వాళ్ళకి చెప్పాలి ఒకరోజు గొప్ప జనం చెప్పాల కానీ వాళ్ళు రారు దాని చెప్తాడు చాలామంది రారని దానిలే చెప్తాడు వాక్యంలో నేను చూపిస్తాను అది వచ్చేవారం ఎందుకంటే మా పాస్తాలో ఒక జగల గూడే గూడు కట్టుకునేటోళ్ళు కాదు నడిపించాలా అది స్థిరపడితే ఒప్పాలా ఆడికల్ని జారుకోవాలా మీరు జారుగకపోతే దుస్థితి మీకు పడుతుంది దాని లోపలికి పోయిందంటే మీరు శరీరంగా తయారెత్తారు నేను ఎందుకు జాగ్రత్తగా ఏ సంఘానికి అంటుకున్న వాడిని కాదంటే చిన్నప్పటి ఎస్పీజీ హెబ్రోన్ మీకు తెలుసు చర్చ్ ఇంకా రకరకాల చర్చిలలో నేను మెథరిస్ట్ చర్చ్ వెస్ట్లీ చర్చ్ వీటన్నిటిలో నేను సేవ చేసిన కానీ ఎక్కడ నేను ఒక్కదానికి అత్తుకొనిలేదు సరే రామ్నగర్లో కూడా నేనున్నాను కొంతకాలం దాన్ని కూడా అతుక్కోలేదు నేను నేను ఎక్కడ అతుక్కోను ఎందుకంటే నాకు ఈ వైశ్యం ఎప్పుడూ అర్థమైపోయింది మనం ఒక స్థలంలో అత్తుకునేటం కాదు ఎందుకంటే ప్రగ అపోస్త చూస్తాము క్రైస్తవ సంఘం అనేది ప్రతి ఇంటింటా అన్నాడు మీరేమో ఇంటింటా వదిలేసి బయట పెట్టుకుంటున్నారు బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు అది అపోస్తల బోధం విరోధ నువ్వు ఎంత అపోస్తల బోధన పాట పాడుకున్నా అది అపోస్త బోధం విరోధం కాబట్టి మనకి ప్రభు చూపించినాక మనము ఇంకా జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేయాలా అనేట్లో చూపించాలా నీ కళ్ళ ముందు నువ్వు చూస్తావు అవన్నీ స్థిరపడడం కానీ ఒకరోజు అన్ని కూలిపోతాయి పౌలు స్థిరపరిచిన ఒక్క సంఘం అన్ని అడ్రస్ లేకుండా నీకు రూప సంఘం కనిపించు ఫెస్క సంఘం కనిపించదు ఫిలిపి కనిపించదు ఏవి కూడా కనిపించవు ఎఫ్ఎస్సి కనిపించదు కొలసి కనిపించదు యోహాను భక్తుల కాలంలో ఉన్న ఏడు సంఘాలు కనిపించవు రెండు సంవత్సరాల వరకు దగ్గర దగ్గర ఉండే పంతొమ్మిది సంవత్సరాల వరకు అవన్నీ లవదోపియా సార్ అవన్నీ పేర్లు మనకు తెలుసు కదా ఈరోజు లేవు కానీ పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉండే మనం పుట్టే టైంకి లేవు ఎందుకు లేవు అంటే ఈ రోజు మనం ధ్యానించాం అవి మనం జ్ఞాపకం చేసుకోగలం వాళ్ళు ఎంత కష్టపడి స్థిరపరిచిన సంఘాలు ఒక్కటి లేవు ఎందుకంటే మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మధిరాలు ఆయన ఉండేడు కాడ గులిపోతాయి కాబట్టి మనం ఈ సత్యం అర్థం చేసుకున్నాక మనం బిల్డింగ్ ప్రాధాన్యత ఇవ్వం నువ్వు ఎక్కడ పోయి సేవ చేసినా అక్కడ నుంచి జారుకోవాలా జారుకోవాలా జారుకోవాలి అక్కడ స్థిరపరచాలి వాళ్ళని బలపరచాలా శిష్యులంగా మార్చాలా వాళ్ళ మీరు వెళ్ళిపోతుండల్లా వాళ్ళంతే వాళ్ళు బలపరచాలా వాళ్ళు అది విధనం ఆ వితనం మీ హృదయంలో నాటుకోవాలా మీ సేవ జీవితం ఆధిక ఉండాలి అనే నువ్వు ఈ మూడు గుంపులల్లో ఉండవు లేకపోతే మూడు గుంపులలో ఉంటావు మనం మనకెళ్ళి బయటకు వస్తున్నాం తిరిగి వెళ్తాం లోపలికి వెళ్ళొద్దు కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని దీవించాలని మనం ప్రార్థన చేసినాం ఈ యొక్క సత్యాలను మనం గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలా ప్రభు మనకి సహాయకుడు వీటన్నిటిని ఆమోదించి ముద్రించి నడిపించాలా యుగ సమాప్తిలో మతపరమైన క్రైస్తవ జీవితం చాలా భయంకరంగా ఉన్నట్లు ప్రభు మనం చూపిస్తున్నాడు మనము ఆయన నీతిని వెంబడించే వాళ్ళం ఆయన ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళాలా కానీ గుడు కట్టుకోం నిత్యము సేను పొరతం నివసించాలి ఇక్కడ కాదు ఈ లోకంలో కాదు పరిశుద్ధ రఘు దేవ వదనాలేశయ మీరు అనేకమైన విషయాలు మా తను మాట్లాడుతున్నారు మేము ఏదో తలంచుకొని ఏదో ఆరంభించే టైంకి మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా మేము విధేత మా ప్రోగ్రామ్స్ మా ప్లాన్స్ మా ప్రిపరేషన్ కాదు ప్రభా మీ ప్రోగ్రామ్ మీ ప్లాన్ ప్రకారంగానే మేము పోవాలా ఈ దినము ఎర్రగురానికి సంబంధించిన బోధ ధ్యానిజం అనుకున్నాం ప్రభావ కానీ అది మా వల్ల కాలేదు ఎందుకంటే మీ నడిపింపు వేరే రీతిగా ఉండేది మమ్మల్ని హెచ్చరించడానికి మీరు అవన్నీ చూపిస్తున్నారు మేము బలహీనతలో పడిపోకుండా మీ అందు బలవంతులుగా ఉండలాగొన్న మీరు మాకు అవన్నీ చూపిస్తున్నారు ప్రభావ మేము అనేక ప్రాంతాలలో వెళ్ళిపోవాలా ప్రభావ అనేకులకు సువార్త ప్రకటించాలా ప్రభావ సమాధానకరమైన సువార్త మీతో సమాధాన పరిచే సువార్త మేము అనేకులకు ప్రకటించాలా ముస్లమ్మ ముచ్చట్లు కాదు ప్రకృతి సహజమైన వాడు వెర్రివాడు వాడు ఆత్మ విషయాలను వివేచించడు మేము ఆత్మానుసారంగా జీవించి వీటిని వివేచించాలా తెలుసుకోవాలా అనేకలా వాడిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అన్ని నడిపించి మీరు అగవసపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె